చూడండి చాలా గంభీరమైనటువంటి విషయము సూక్ష్మం కూడా ఉంటుంది జాగ్రత్తగా వినండి అద్భుతమైనటువంటి విషయము బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ముముక్షులు విపర్యో మిథ్యా జ్ఞానం ఈ జగత్ కూడా విపర్యాస అంటే విపరీత భావన అధ్యాసం మిథ్యా కూడా రెండు ప్రకారాలు కదా జ్ఞానాధ్యాస అర్థాధ్యాస అని రెండు ప్రకారాలుగా ఉంటుంది కదా ఈ జగత్ అంతా నామరూపాత్మకమైన ఏదైతే కనపడుతుందో ఇదంతా కూడా అర్థం విషయం ఇదంతా అర్థాధ్యాస మరి ఆ జగత్తు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా అధ్యాసే ఎందుకు జగత్త లేకపోతే జగత్తు యొక్క జ్ఞానం ఎక్కడిది బాబా జగత్ మిథ్యే జగత్తు యొక్క జ్ఞానం సత్యం ఉంటుందా మిథ్యా వస్తువు జ్ఞానం మిథ్యనే ఉంటుంది అందుకని జగత్ ఎప్పుడైతే మిథ్యనో జగత్తు యొక్క జ్ఞానం కూడా మిథ్యనే అంటే అర్థము మిథ్యనే దాని జ్ఞానం కూడా మిథ్యనే అందుకని జ్ఞానాధ్యాస అర్థాధ్యాస అని రెండు విధాలుగా కూడా మరొక ప్రకారంగా చెప్పింది ఉన్నది కాబట్టి ఈ జగత్ కూడా మిథ్యా కాబట్టి దాని యొక్క జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానం విపర్యో మిథ్యా జ్ఞానం అంటే అతస్మిన్ తద్బుద్ధి ఇత్యవోచా మహానంటూ జగద్గురు శంకరాచార్య వారు కూడా ఉపద్ఘాత భాషలో బ్రహ్మసూత్ర భాషలో చెప్పారు కదా అదిగాని దానియందు అది అనుడు బుద్ధి అతస్మిన్ తద్బుద్ధి శుక్తియందు రజత భ్రాంతి అయిన చోట ఈ లక్షణం చూడండి అతస్మిన్ అంటే వెండి కాని సుక్తియందు శుక్తి అంటే వెండి బాబా చెప్పండి శుక్తి అంటే ముత్యపు చిప్ప అది వెండి కాదు కదా వెండి కాని శుక్తియందు వెండి అనేటువంటి బుద్ధి రజతము అనేటువంటి బుద్ధి అతస్మిన్ తద్బుద్ధి అది కాని దానియందు అంటే వెండి కాని దానియందు వెండి అనేటువంటి బుద్ధి ఇది ఏమంటారు అధ్యాస అతస్మిన్ తద్బుద్ధి ఇచ్చ్యాసీదంతా అధ్యాస స చ ద్విధ ఈ అధ్యాస కూడా రెండు ప్రకారాలు అదా ప్రకారాంతరం చేత అనేక రకాలుగా చెప్తారు జ్ఞానాధ్యాస అర్థాధ్యాస అని ఇట్లా చెప్తారు మరియు సంసర్గాధ్యాస స్వరూపాధ్యాస ఈ విధంగా కూడా చెప్తారు మరి సోపాధిక అధ్యాస నిరుపాధిక అధ్యాస అని ఇట్లా కూడా చెప్తారు మరి సంవాది భ్రమ విస్సంవాది భ్రమ ఈ విధంగా కూడా చెప్తారు ఆ ప్రకరణాన్ని బట్టి తెలుసుకోవాలి విచారం చేయాలి మీదంతా కూడా విచారచంద్రోదంలో మీకు ఆరోపణలో విస్తారంగా ఉంది మరి అట్లే వృత్తి రచన వల్ల మరి వృత్తి ప్రభాకరం కూడా విస్తారంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రకారంగా చెప్తున్నాడు ఏ ప్రకారంగా అధ్యాస రెండు ప్రకారాలు ఒకటి సోపాధికో రెండవది నిరుపాధిక చోపాధిక అధ్యాస నిరుపాధిక అధ్యాస అని రెండు ప్రకారాల అధ్యాస ఉంటుంది బాగా వినాలి జాగ్రత్తగా అందులో నిరుపాధిక అధ్యాస తత్ర నిరుపాధి ద్వివేద బాహ్య అభ్యంతర చాహ్యము అభ్యంతరం అనే ప్రకారం చేత నిరుపాధిక అధ్యాస రెండు విధాలు తత్ర బాహ్య ఆ బాహ్య నిరుపాధిక అధ్యాస ఏది అనంటే సుక్తౌ ఇదం రజతం ఇత్యాది సుక్తి అందు ఇదం రజతం అనేటువంటి ఏదైతే భ్రాంతి అధ్యాసం ఉందో అది బాహ్య నిరుపాధిక అధ్యాస ఎందుకంటే శుక్తి యొక్క జ్ఞానం అయిన తర్వాత మళ్ళీ రజతం యొక్క భ్రాంతి కాదు రజతం యొక్క ప్రతీతి కాదు అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత అధ్యస్థ వస్తువు మళ్ళీ ఎప్పుడూ కనపడదు ఇది నిరుపాధిక అధ్యాస అంటారు శుక్తి ఎందు రజత భ్రాంతి ఏదైతే ఉందో ఇది బాహ్య నిరుపాధిక అధ్యాస ఇక ఆంతర నిరుపాధిక అధ్యాస ఏదయ్యా అహమజ్ఞ బ్రహ్మ నజానా ఇత్యాది ఆభ్యంతర నేను అజ్ఞానిని నాకు బ్రహ్మం అంటే తెలియదు అని అంటాడు ఇది ఆంతర నిరుపాధిక అధ్యాస దీన్ని నిరుపాధికం ఎందుకన్నారు నేను అజ్ఞానిని నాకు బ్రహ్మ తెలియదు అని అనేటువంటి అధ్యాస ఉందో ఇది నిరుపాధికం ఎందుకన్నారు అంటే ప్రత్యేక అభిన్న పరమాత్మ యొక్క అంటే అధిష్టానం యొక్క జ్ఞానం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈ అజ్ఞానము నివృత్తమవుతుంది అజ్ఞానం ఒకసారి నివృత్మైన తర్వాత అది మళ్ళీ ఆవృత్తి కాదు మళ్ళీ ప్రతితి కాదు అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత మళ్ళీ ప్రతీతి కాకుండా ఏ అధ్యాస నివృత్తమైందో అది నిరుపాధిక అధ్యాస అజ్ఞానం కూడా అంతే కదా అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత మళ్ళీ వస్తుందా అజ్ఞానము ఒకవేళ అజ్ఞానం కూడా మళ్ళీ వస్తుంది వేదాంత అభ్యాసం చేయడానికి ఎవరు కూడా ముందుకురారు అంటే ఇది మళ్ళీ రాదు ప్రమాణోత్పాదిత విద్య ప్రమాణం ప్రబలం వినా నన్న శతిన వేదాంతత్ ప్రబలమ్మా ఇక్షతే అని అంటూ శ్రీ విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో రెండవ ప్రకరణంలో నూట ఎనిమిదవ శ్లోకంలో చెప్తాడు ప్రమాణోత్పాదిత విద్య మనకు అహం బ్రహ్మాస్తం అయినటువంటి ఎట్లా కలిగిందయ్యా అంటే తత్మస్యాది ఏ మహావాక్య రూప ప్రమాణములు ఉన్నాయో ఆ ప్రమాణములను విచారం చేయగా కలిగినటువంటిది విద్య ప్రమాణము వేద ప్రమాణము ఉపనిషత్ ప్రమాణము ఆ ప్రమాణము చేత ఉత్పన్నమైనటువంటి అహంబ్రహ్మాసమైనటువంటి జ్ఞానము నష్టం కాదు మళ్ళీ అజ్ఞానం రాదు ఎందుకు నన శన వేదాంత ప్రబలమ్మానీక్షతే కలిగినటువంటి జ్ఞానం అహంబ్రహ్మాస్మైనటువంటి జ్ఞానం నశించదు ఎందుకు ఏ ప్రబలమైనటువంటి ఉపనిషత్ రూప ప్రమాణముల చేత ఉత్పన్నమైనటువంటి అహంబ్రహ్మాస్మ జ్ఞానం ఉన్నదో అది నష్టం కావాలంటే దానికంటే ప్రబలమైంది ఒకటి ఉంటే కదా దానితోని ఇది నష్టం కావడానికి అంటే మరి వేదాంత రూప ప్రమాణం కంటే ప్రబల మరొకటి ఏమైనా ఉందా అంటే లేదు నవేదాంత ప్రబలం మానవి సతే వేదాంత రూప ప్రబల ప్రమాణం కంటే అత్యధికమైన ప్రబల ప్రమాణం మరొకటి లేదు కాబట్టి ఆ ప్రబల ప్రమాణమైనటువంటి ఉపనిషత్ ప్రమాణం చేతజన్యమైనటువంటి అహం బ్రహ్మాస్మ జ్ఞానం ఎప్పుడు కూడా నష్టం కాదు అహం బ్రహ్మాస్మైనటువంటి జ్ఞానం ఉత్పన్నం తోడనే ఏదైతే సుస్వరూప అజ్ఞానం ఉండినో అది నష్టమైంది నష్టమైన తర్వాత అది మళ్ళీ పునరావృత్తి కాదు మళ్ళీ రాదు అందుకని అహం అజ్ఞా బ్రహ్మ నజానామి అనేది ఇది నిరుపాధిక ఆభ్యంతర అధ్యాస అని తెలుసుకోవాలి ఇక సోపాధిక అవి ద్విధ ఇప్పుడు సోపాధికంలో కూడా మళ్ళీ పునః రెండు ప్రకారాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే పూర్వవత్ అంటే బాహ్య సోపాధిక అధ్యాస ఆభ్యంతర సోపాధిక అధ్యాస అని రెండు ప్రకారాలుగా సోపాధిక అధ్యాస ఉంటుంది త్ర లోహిత స్ఫటిక ఇత్యాది బాహ్య ఈ లోహిత స్ఫటిక అంటే ఒక స్పటికము ఒక సాన్నిధ్యంలో ఒక ఎరుపు వర్ణం కలిగినటువంటి దాసాని పుష్పము లేదా ఎరుపు వస్త్రము కనుక ఎదురుగా ఉన్నట్లయితే ఆ వస్త్రం యొక్క స్ఫటికంతో సన్నిధి ఉన్నంత వరకు సమీపంలో ఆ స్ఫటికంలో ఈ ఎరుపు వర్ణము ప్రతీతి అవుతూనే ఉంటుంది ఆ స్ఫటికంలో ఎరుపు అనేది లేదు అది స్ఫటికం స్వచ్ఛం ఉంటుంది అని తెలిసినా కూడా దాసాని పుష్పం యొక్క సన్నిధి ఉన్నంత వరకు ఆ స్ఫటికంలో ఎరుపు వర్ణము ప్రతీయమానం అవుతూనే ఉంటుంది ఇది బాహ్య సోపాధిక అధ్యాస తెలిసిందా అంటే స్ఫటికం ఎరుపు వర్ణము లేదు అని తెలిసినా కూడా ఈ ఉపాధి సన్నిధి ఏదైతే ఉన్నదో ఉపాధి ఆ సన్నిధి అయినటువంటి ఉన్నంత ఉన్నంతవరకు అది ప్రతీతి అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది సోపాదిక అధ్యాస ఏది బాహ్య సోపాదిక అధ్యాస ఇట్లా ఒకటి చెప్పిండా దృష్టాంతంలో మరి బాహ్య సోపాదిక అధ్యాసలో మరొకటి కూడా ఉంది అంటాడు ఏమని ఆకాశాది ప్రపంచాహ్య అన్నాడు బాహ్య సోపాదిక ఈ ఆకాశాది ప్రపంచం కూడా బాహ్య సోపాదిక అధ్యాసనే ఈ దేహం మొదలుకొని ఈ ఆకాశాది ప్రపంచమంతా కూడా అధ్యాసనైనా కాదా ఇది అనుభవమే కదా అయితే ఈ అధ్యాస సోపాధికమా నిరుపాధికమా ఈ దేహాధిక ప్రపంచమంతా కూడా బాధితమైనప్పటికీ కూడా మళ్ళీ కనపడుతుంది బాధ తర్వాత సుక్తి రహితం కనపడకుండా పోవాలి కానీ మళ్ళెందుకు ప్రతీతి అన్న కానీ అక్కడనే ప్రశ్న వచ్చింది కాబట్టి ఇది సోపాధిక అధ్యాస అని తెలుసుకోవాలి మరి ఈ ఆకాశాది ప్రపంచము ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది సోపాధికము అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఉపాది ఏమిటి దీనికి అని అంటే ప్రారంధం అంతే మరి ఇంకోటి ఈ శరీరం ఉంటుంది శరీరం ఉన్నంత ఈ ప్రపంచం యొక్క భాషమానము ప్రతిభాస అవుతూనే ఉంటుంది అందుకని సోపాదిక అధ్యాస ఈ ఆకాశాది ప్రపంచం ఏ సోపాదిక అభ్యాస బాహ్య సోపాదిక అధ్యాస ఆంతర సోపాదిక అధ్యాస వేరే ఉందండి ఆ తర్వాత చెప్తున్నాడు ఇప్పుడు సోపాధిక అధ్యాస బాహ్యము ఆభ్యంతరం రెండు ప్రకారాలు చెప్పి బాహ్యంలో మళ్ళీ రెండు చెప్పాడు ఏదేది లోహిత స్ఫటికం అనే దృష్టాంతం మొదలుకొని ఇవని అట్లే దర్పణము మరి ప్రతిబింబము ఇది కూడా సోపాధిక అధ్యాస దర్పణం ఎదురుగా నువ్వు ఉన్నంతవరకు అంటే ఆ దర్పణం యొక్క నీ ముఖం చేత సన్నిధి ఉన్నంత వరకు దర్పణం నందు నీ ముఖం ప్రతీతి ఉంటుంది దర్పణంలో నా ముఖం లేదు నా ముఖం నా మేడ మీదనే ఉంది అనేటువంటి జ్ఞానం కలిగినా కూడా ఆ దర్పణం సన్నిధి ఉన్నంత వరకు దర్పణంలో నీ ముఖ ప్రతిబింబం కనపడుతూనే ఉంటుంది కాబట్టి ఇది సోపాధిక అధ్యాస ఇవన్నీ బాహ్యంలో వచ్చేసాయి అదే బాహ్యంలో మరొకటి ఏమిటి ఆకాశాది ప్రపంచం కూడా సోపాదిక అధ్యాస ఇది కూడా బాహ్య సోపాధిక అధ్యాస ఎందుకు ప్రారంభమైనటువంటి ఉపాధి ఉన్నంత ఈ ప్రపంచం యొక్క ప్రతిభాస అవుతూనే ఉంటుంది అయితే ఈ బాహ్య సోపాధిక అధ్యాస అయినటువంటి ఆకాశాది ప్రపంచం యొక్క నాశనం ఎప్పుడైతుంది స్వామీజీ అంటే కర్మనాశ అన్నాడు కర్మ అవిద్య కార్యత్వా కర్మ నాశ కర్మ నాశనం అయితే జగత్తు యొక్క ప్రతీతి నాశనం అయితే ఆ కర్మ కూడా ఎక్క నుంచి వచ్చింది అవిద్య అజ్ఞానం వల్ల కర్మ చేశాడు కదా అవిద్యా కార్యం కర్మ అందుకని ఈ అవిద్యా కార్యమైనటువంటి కర్మ నాశనమైతే ఆ కర్మ ఏది కర్మ అది నాశనమైతే ప్రతిభాస నాశనం అవుతుంది తత్వజ్ఞానిన అవి నివృత్తే అపి అజ్ఞానే ప్రారంధ క్షయపర్యంతం ప్రపంచస్య ఉపలబ్ధి దర్శనా తత్వజ్ఞానం కలిగిన తర్వాత కూడా తత్వజ్ఞానికి ప్రారంభ అనేటువంటిది ఉన్నది కాబట్టి ప్రారంభకర్మ ఉన్నంత వరకు ప్రారంభక్షయపర్యంతము ప్రారంభకర్మ నశించేంత వరకు ప్రపంచస్య ఉపలబ్ధి దర్శనాత్ ప్రపంచం యొక్క ఉపలబ్ధి అంటే ప్రపంచం యొక్క జ్ఞానము ప్రపంచం యొక్క ప్రతిభాష అవుతూనే ఉంటుంది అని బాహ్య సోపాదిక అధ్యాస గురించి చెప్పి ఇప్పుడు ఆంతర సోపాదిక అధ్యాస చెప్తున్నాడు చూడండి కర్తృత్వాది భ్రమ ఆభ్యంతర సోపాదిక ఇది అహం కర్త అహం భోక్త అహం సుఖీ అహం దుఃఖీ అనేటువంటి ఏదైతే భ్రమ ఉన్నదో కర్తృత్వ భోక్తృత్వం ఇది భ్రమణ భ్రమణ చెప్పండి స్వరూపంన్నది కర్తృత్వం ఉందా నిష్క్రయం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం అని చెప్తున్నది శాస్త్రం ఆత్మల యొక్క అనుభవం ఉన్నది నిష్క్రియమున్నది ఆత్మ అయినా కానీ నేను అంటాడే అంటే నేను కర్మ చేసేవాన్ని అంటే కర్మను తన ఎందుకు ఆరోపించుకుంటున్నాడంటే ఈ కర్తృత్వము బ్రహ్మ ఉంది పూర్వమీమాంసలో కూడా ఏదైనా కర్మ చేయాలంటే మొట్టమొదటి సంకల్పం చేయాలి కదా అంతా సంకల్పం చేసి విష్ణురు విష్ణు విష్ణు హోం తత్సద్భ్రహ్మ అని సంకల్పం ప్రారంభం చేసి ఆఖరికి ఏమంటాడు ఫలానా గోత్రము ఫలానా కులము ధర్మపత్ని అది ఇది అన్ని చెప్పి అహమిదం కరిష్యే అనంటూ సంకల్పం చేస్తాడు అంటే ఈ కర్మ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటాడు నేను చేస్తున్నాననేది ఈ కర్తృత్వం భ్రమణ భ్రమణ చెప్పండి భ్రమ ఎందుకు ఆత్మ ఎందుకు లేదు కదా క్రియనే లేదు కదా వ్యాపారమే లేదు కదా కానీ నేను కర్తను భోక్తను అంటున్నాడు కాబట్టి ఇది భ్రమ ఈ కర్తృత్వ భ్రమ ఏదైతే ఉందో ఇది ఆభ్యంతర సోపాధికం ఎందుకు అంతఃకరణమైనటువంటి ఉపాధి ఉన్నంతవరకు ప్రారంభమైనటువంటి ఉపాధి ఉన్నంత వరకు ఈ కర్తృత్వ భోక్తృత్వ భ్రమ కూడా ఉంటుంది ఎందుకు జ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞాని కూడా నాకు ఇది కర్తవ్యం అహం ఇదం కరిసే అంటాడా లేదా జ్ఞాని కూడా పోని యజ్ఞాగది కర్మల ఎందు అతనికి అధికారం లేకుంటే లేకుండా కాక కానీ వ్యవహారికమైనటువంటి అన్నపానీయాలైనా చేయాలన్నా లేదా శరీరం ఉన్నంత నేను భోజనం చేస్తాను అంటే నేను చేస్తాను అనేది ఒక కర్తృత్వమో లేదా అక్కడ నేను భోజనం చేయాలి నేను నీళ్లు తాగాలి నేను గ్రంథ చేయాలి ఇదంతా కూడా కర్తృత్వం యొక్క భ్రమ అవుతుందా లేదా ఇది కూడా ఒక భ్రమనే ఇది ఆభ్యంతర సోపాధిక భ్రమ అంటారు దీనికి అయితే ఈ భ్రమ కూడా బాధితం అయిపోయింది అయినా కూడా ప్రతీతి అవుతుంది అందుకని ఇది ఆభ్యంతర సోపాదిక భ్రమ ఈ భ్రమ కూడా ప్రారంభ కర్మ ఇది కూడా నాశనమైపోద్ది ఏవం స్థితవు ఈ విధంగా ఉన్నప్పుడు ప్రవృత్తే ప్రపంచస్య సోపాధికత్వైన ఉపాధి నాశం వినా ప్రతిభాసనాశ నా ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జగత్తునందు కూడా జ్ఞానికి ప్రవృత్తి కూడా అవుతుంది ఎట్లవుతుంది అనంటే సోపాదిక అధ్యాస చేత అవుతుంది ప్రపంచం బాధితమైనప్పటికీ కూడా ప్రతిభాస అవుతుంది కదా ఆ ప్రారంభమైనటువంటి ఉపాధి ఉన్నంతవరకు ఆభాస రూపంలో చేత వ్యవహారం అవుతుంది జ్ఞానికి కూడా జగత్తులో ప్రవృత్తి కూడా జరుగుతుంది సోపాధికత్వైన ఉపాధి నాశం విన ఉపాధి నాశనం కాకుండా ప్రతిభాసనాశ నభవతి కాదు విధంగా రెండు ప్రకారాల అధ్యాస తెలుసుకున్నాం ఉపాది నాశ కస్మాత్ భవతి అయితే ఈ ఉపాది నాశనం ఎప్పుడైతే స్వామీజీ అని అంటే శ్లోకంలో చెప్పాడు ఉపాధి నాశ కర్మ నాశాత్ ఉపాధి నాశనం ఎప్పుడవుతుందంటే కర్మనాశం అయినప్పుడు కస్మాత్ భవతి అంటే ఉపాధి నాశ అప్పు కు నా అత ఆహా ఈ ఉపాధినాశం ఎందుకు కాదు అనంటే నాశనం కాదు నాయన కర్మనాశనం అయ్యేంతవరకు ఉపాధి నాశనం కాదు కర్మనాశాద్ భోగేన ప్రారంధ కర్మనాశాద్ ఉపాధి నాశవతి తీవన్ముక్త బాధిత జగత్ ప్రతిభాసనాశ ఇతర్థ ప్రారంబ్దరూపకర్మ భోగాన్నిచ్చి ఎప్పుడైతే నష్టమవుతుందో అప్పుడు దేహాది ఉపాది నాశనం అవుతుంది ఉపాధి నాశనం అయితే ఈ జగత్తు యొక్క ప్రతిభాష కూడా నాశనం అవుతుంది జీవన్ముక్త పురుషునికి ఈ బాధితమైనటువంటి జగత్తు కూడా అప్పుడు సంపూర్ణంగా ప్రతిభాస రూపం చేత కూడా ఇంతవర్గంగా ఏదైతే ఉండారో అది కూడా నాశనం అంటే ఇప్పుడు ఏమైపోయాడు అని అంటే విదేహ కైవల్యాన్ని పొందినాడు ఇత్యథ తాచ బాధితమే విభాతి యుక్తమేవ ఇది భావ అందుకని శ్లోకం లోపల బాధితమైనటువంటి ప్రపంచం కూడా మే విభాతి నాకు ప్రతితి అవుతుంది అని ఏదైతే శ్లోకంలో గ్రంథకర్త చెప్పాడో అది యుక్తమే యోగ్యమే అంటాడు ఎందుకు ప్రారంభం ఆ ఉపాధి ఉన్నది కాబట్టి అంతవరకు ప్రతిభాస అవుతుంది దాని యొక్క ప్రతీతి అవుతుంది ప్రారంభనాశనం అయితే ప్రతిభాసనాశనం కూడా అవుతుంది